మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పూర్వ గవర్నర్ డాక్టర్ మర్రిచన్నారెడ్డి గారితో డాక్టర్ రావూరి భరద్వాజ గారి సంభాషణ విందాము ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రికార్డు చేయబడింది మీరు పాల్గొన్నటువంటి ఉద్యమాలు తర్వాత ప్రజలతో మీకుండో సమాధి తర్వాత అసలు మీ రాజకీయాల్లోకి మీరు ఇంటికి రావాల్సి వస్తారు ఈ జాతీయ ఉద్యమంలోకి మీరు ఎలా వస్తారు ఆనాటి మీ నాయకుడు ఎలా అది మీ విద్య వ్యాసంగా ఆ రోజుల్లో మీతో కలిసి పనిచేసినటువంటి ఇతర బహుజరుడు ఈ వివరాలు దయచేస్తుంటారు लो नमस्कार अभी आईदराबाद राष्ट्र सर्पखास्ट जिला अंत निजा नवाब गारी सोचे जिला आ जिला में धारूर तालूका सिरपुर ग्राम लोग అది చాలా వెనుకబడ్డ జిల్లా మొత్తం జిల్లాలో నాలుగు ఐదు పాఠశాల కన్నా ప్రైమరీ పాఠశాల కన్నా విధంగా లేవని చెబితే అప్పటి అంచనా తెలుస్తుంది మొత్తం జిల్లాలో నాలుగైదు అది నిజాం గారి నవాబ్ గారి ఖర్చులకు ఉపయోగపడే జిల్లా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది మొత్తం అన్ని మిగతా జిల్లాల కన్నా ఇంకా వెనుకబడ్డటువంటి జిల్లాగా గుర్తింపబడేది అటువంటి జిల్లాలో నేను మర్రి కుటుంబంలో జన్మించినాను పంతొమ్మిది వందల జనవరి నాడు మా నేను అసలు జన్మించిన గ్రామం మంగళవరం అని అది కూడా తిరుపతి జిల్లాలో చెందినటువంటిదే చదువులు అదృష్టం అది ఏమిటో నాకు వెళ్ళదు కానీ మంచిగా ఎప్పటికీ ఈనాటి వరకు చదువుకున్నంత కాలం వరకు ఫీల్ మాట కాకుండా మంచి మార్కులు తెచ్చుకొని పేరు సంపాదించుకునే విధి పబ్లిక్ లైఫ్లో ఇండిపెండు చేసిన అసోసియేషన్లో ఎన్నడిపించిన కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎంత పాల్గొన్నా చదువులో మాత్రం మార్పులు తగ్గకుండా ఉండేటువంటి అలవాటు నాకుండేది నాకు ఒక విశ్వాసం విద్యార్థి నాయకుల్లో ఎవరైనా నాయకులు కావాలంటే బాగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు గలవాడే మంచి నాయకుడు కాదు కాదన్నటువంటి విశ్వాసం నాకుండేది లేకపోతే మనంబడి ఎవరైనా పిల్లలు వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు అబ్బో ఆయన ఎంబడి బోకు ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాడు ఆయన మంచివాడు కాడు అనే పేరుతో మీ నాయకత్వం ఇంబడి ఉండేటువంటి విద్యార్థి లేకుండా పోతుంది కొద్ది కాలం ఉంటే ఇండెక్స్ కానీ దుండవిల్తనం చేస్తుంటే కానీ మంచి పేరు మంచి మార్కులు తెచ్చుకునేటువంటి విద్యార్థి నాయకునికే ఒక స్తోమత ఉంటుంది నేను ఆ విధంగా విశ్వాసం గల వాళ్ళల్లో భగవంతుని కృప వల్ల ఎప్పుడు కాకుండా మంచి మార్కులు తెచ్చుకున్నడోలో నాకు అది మంచిది అనిపించినటువంటి పద్ధతిన వ్యవహారం చేస్తూ వచ్చాను ఆ విద్యార్థుల్లో కూడా నేను బాగా ముందుగా ఉండి మా రంగారెడ్డి గారి కుటుంబంలో ఉండే మనుషుల్లో కూడా నేను ముందు కూర్చి వయసులో పెద్దవాన్ని కాకుండా ఒక రకంగా నాయకత్వం వహిస్తూ ఒక సంస్థను నెలకొల్పి ఆ సంస్థ పేరు నాకు ఇప్పుడు జ్ఞాపకం నేను తొమ్మిదేళ్ళ వయసు అప్పుడు మొట్టమొదటిసారి సత్యం మాట మీద ఒక డిబేటింగ్ సొసైటీలో ఇచ్చినటువంటిది జ్ఞాపకం వస్తూ ఆ ఉపన్యాసంలో సత్య హరిశ్చంద్రుడు ఆ ప్రభావం నాకు తొమ్మిది సంవత్సరాల వయస్సప్పుడు కలిగినటువంటి మాటలన్నీ ఒక ఉపన్యాసక రూపంగా చెప్పేటువంటి అనుభవంతో నా ప్రజా జీవితం సాగింది అని చెప్తే అశుభక్తి కాదు ఆ విధంగా సంస్థలు నెలకొల్పి వైఎండిఏ యంగ్ బెన్స్ డిబేటింగ్ అసోసియేషన్ పేరు పెట్టుకొని అక్కడ ఉండే కాకుండా ఇంకా చుట్టుపక్కల కొన్ని ఇళ్లలో మా కాలేజీలో ఆ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలతో సహా మేము సంస్థను నెలకొల్పి వారం వారం డిబేటింగ్లు పెట్టుకున్నడం అప్పుడు నాకు జ్ఞాపకం ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి నేనే స్వయంగా వెళ్ళి కొన్ని పుస్తకాలు ఆ వయసులో కొని వాటినంతా నేను చదువుకొని నేను రాసి లిస్టులు తయారు చేసి పెట్టేది సభ్యులు ఇంక మంది వాడుకునేది నేను మాత్రం వెనకట అటువంటి అవకాశం అన్ని పుస్తకాలు చదువుకునేటువంటి అవకాశం కలిగినందుకు కూడా నాకు తోడుతోందేమో అని నాకు ఉంది చిన్న పుస్తకాలు ఇంగ్లీషులో తెలుగులో ఆ విధంగా చేస్తూ ఉండేది ఈ ఉర్దూ కూడా ఆవేశంలోనే పాత మౌల్యులతో కట్టెబెట్టుకొచ్చి గదిరించి బెదిరిచి చెప్పుకునేటువంటి గడ్డంగా పండితులతో చదువుకున్నటువంటి దృశ్యాలు కూడా నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి అంత ఎక్కువగా ఉర్దూ పరిచయం ఆ విధంగా కలిగింది అవి ఒక రకంగా నాహద్వరకు నాకైతే ఒక ల్యాబరేటరీగా ఉపయోగపడ్డాయి నేర్చుకోవడానికి ఉపయోగపడ్డది పబ్లిక్ లైఫ్ అంటే ఏంటో తెలవడానికి కారణం కాబట్టి నన్ను ఎంతోమంది అడుగుతారు ఎందుకు పబ్లిక్ లైఫ్కి మీరు డాక్టర్ వదులుకొని అంటే నేను పబ్లిక్ లైఫ్ వదులుకొని డాక్టర్ అయినానయ్యా నేను పబ్లిక్ లైఫ్ కొరకు డాక్టర్ అయినాను కానీ డాక్టర్ వదులుకొని పబ్లిక్ లైఫ్ కాలేదు తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి నేను ఎప్పుడూ ఎడగవకుండా ఇది గడిపిస్తూ వచ్చాను కాలేజీలో అనేక పర్యాలు నేను ప్రొఫెసర్ అని ఈ వింటర్ వెకేషన్లో నేను సరిగా మా కాన్ఫరెన్స్లు స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లు లేక ఆంధ్ర మహాసభలు ఉన్నందువల్ల నాకు వీలు కాలేదండి ప్రిపేర్ కానీకే కాబట్టి నేను ఎగ్జామిన క్వశ్చన్ నచ్చకపోతే నడుచుకొని ఎంబడే సైకిలీ ఎక్కి వెళ్ళిపోయాయి ప్రొఫెసర్లు ఒకసారి కోప్పటినని అడిగాడు నువ్వు ఎందుకు వదిలి కూర్చు రాలేదు నేను రాయలుగుండి ప్రిపేర్ కాలేదని చెప్పాను నువ్వు ప్రిపేర్ కాలేదని చెప్తే నీకు జీరో వస్తుందన్నా నువ్వు జీరో వచ్చుకొని ఏమన్నా చేసుకో నాకు ఎన్నడైనా మెడికల్ కాలేజీలో నీటికి డెబ్బై పర్సెంట్ కన్నా ఏమైనా తక్కువస్తే నేను జీరోకంగా లెక్క పెడతాను కాబట్టి నేను నీటికి డెబ్బై రాగాలి అని అనుకున్నప్పుడు పేపర్ రాయకుండానే ఉండడం మంచిదని నేను చేశాను నేను నేను ఫైనల్ ఎగ్జామ్ కాపుతానంటే నువ్వు ఆపలేవు నా ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ నాకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు ఆపలేవు నేను అవసరం ఎక్కడ చడగొట్టుకోదలుచుకోక చేశానని చెప్పాను నేను ఫైనల్ ఎగ్జామ్ కూడాను పాస్ అయినాను మెరిట్ తో ఉన్నాను మెరిట్ స్కాలర్షిప్స్ వీరిన్నిటితో నేను బాగా లాభ పొందాను నేను మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేయటప్పుడు కూడా ఒక మాట నా మనసులో ఉండే రాజకీయంలో ఉండే ఏ మనిషైనా సరే తన కాళ్ళపైన తాను నిలబడగలిగే శక్తి ఉన్నవాడే నిలబడాలి అది లేకుండా పోతే ఎట్లా బతుకుతున్నాడని చెప్పేటువంటి అనుమానంతో ప్రజలు చూస్తూ ఉంటారు కరెక్ట్ అది మనకు మంచిది కాదు మనం పాలిటిక్స్ అని ఫుల్ టైం ప్రొఫెషను అని చెప్పడం కూడా సరైన మాట కాదు ఫిల్ పాలిటిక్స్ ఈజ్ ఫుల్ టైం ప్రొఫెషన్ is an additional work addition this possibility my hmm. professional hmm. ane unti oka sari nenu parliament member garanappudu 1950 lo nenu train lo tirugustunte military officer first class compartment lo latu padtane vastunte chaalu fek maatadin taruvata ayana adigadu what is your profession sir ma kaani nenu sheru rajakeeyatku mp parliament member ku oka professional ane untundi evaraina adugutare naku matta pataledu ఆ నిమిషం నాకు చాలా చుక్కలో పడ్డాను ఒక సెకండ్ ఆలోచన చేసుకుని చెప్పాను మై ప్రొఫెషన్ చూసుకునేప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరంలో అగ్గర్ బట్టలు కట్టడం మొదలు పెట్టాను ఈనాటి వరకు నేను ఆ పని సక్రమంగా చూస్తూ వస్తున్నాను ఇప్పుడు ఆ ప్రాంతంలోనండి మిగతా బ్రిటిష్ ఇండియాలో ఆ రోజుల్లో కద్దెరి కట్టడం గానీ రాత్నం వడకడం గానీ చాలా పెద్ద నేరాలుగా ఉండేది అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండేదండి అటువంటి పరిస్థితే బాగుండేది చివరకు ఒక స్టేజ్ లో నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ నేను చాలా ఇష్టపడేవాడు ప్రొఫెసర్ ముసరీ అన్న జాబ్ ప్రొఫెసర్ నన్ను ఎంతో అభిమానించాడు కానీ ఒక మాట చెప్పే చెన్నారెడ్డి నీకు ఒక మాట చెప్తాను ఈ బట్టలు ఎందుకు చేసుకుంటావు హాదేవి అనవసరంగా ప్రభుత్వం కానీ మీరు దృష్టి పెట్టుకుంటుంది నువ్వు విజయ్ కంటే అయ్యే కాదు మీరు ఏమైనా చెప్పండి ప్రొఫెషన్ వద్ద సబ్జెక్ట్ గురించి దయచేసి నా బట్టలు గురించి నా రాజకీయ వ్యవహారం గురించి నేను చెప్పకూడదు అది మీరు చెప్పినా నేను వినను ఇది నా విశ్వాసం నా పద్ధతి అని చెప్పి నేను చెప్పినటువంటిది జ్ఞాపకం కాబట్టి ఆ బట్టను ఆ కట్టడం అప్పుడు నాకు ఇప్పుడు ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో సరిగిన డేట్ ఇప్పుడు నా జ్ఞాపకం లేదు మహాత్మా గాంధీ హైదరాబాద్ వచ్చినాడు ఆయన వివేదరి కళాశాల యొక్క పబ్లిక్ గ్రౌండ్ లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడినాడు ఆ వయస్సులో ఏం పిచ్చి నాకు అర్థం కాలేదు గానీ నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఉపన్యాసమంతా విని మేమంతా ఎంత అర్థం చేసుకున్నామో నాకు ఇప్పుడు చెప్పలేను గాని ఆ విగ్రహము ఆయన స్వరూపు ఆయన అక్కడికి రావడం అది నాకు బాగా మొత్తమీజీ చూస్తున్నప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు ఆయన గురించి ఆయన సంగతులు ఆయన ఉపన్యాసాలు తెలుసుకుంటూ ఉండేది స్వయంగా పర్సనల్ గా చూసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆయన సిరాం బోతు పోతూ లో బేగం పెట్టుకు పరిగెత్తి పరిగెత్తిపోయి ఆ ఎయిర్పోర్ట్ పోయి ఆయన దర్శనం చేసుకొని పోయినటువంటి జ్ఞాపకం కూడా ఉంది ఆ నాయకులన్నా వాళ్ళ వాళ్ళ సంబంధం అన్నా ఆ విధమైన సంబంధం ఒక ఉత్సాహం కలుగుతూ వచ్చేది మొత్తానికి విద్యార్థి దశలో నేను ఈ సంవత్సరం ద్వారానే పనిచేస్తూ ఒక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నేను మెడికల్ కాలేజ్ అవుతూ ఉన్నాను నాకు ఒకసారి డిబే హదర్ కాంపిటీషన్ ఉండేది హాదీ సేల్స్ కాంపిటీషన్ ఒకనాడు పొద్దున్న ఏడు గంటలు బయలుదేరాలి నువ్వెంత బట్టలు మోసుకపోతే వాళ్ళు ఖాది బండారోళ్ళు మీకు ఇస్తారు ఈపుమీని కానీ లేకపోతే సైకిల్కి కట్టుకుని కానీ సాయంత్రం ఐదు గంటల వరకు తిరగాలి ఐదు గంటల వరకు ఎవరు ఏమి ఎక్కువ అమ్ముకుంటే వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు ఆ కాంపిటీషన్లో నాకు ఇప్పుడు బాధ జ్ఞాపకం నేను ఫస్ట్ నా నాకు అమ్మింది పోలీస్ కమిషనర్ శ్రీ రాజా బాబు గారి ఇంటికి ఖాదీ కొంటావా లేదా అని చెప్పి నేను అడిగినా పాపం ఆయన ముసలాయన పెద్ద మనిషి ఆయనకు నా మీద చాలా అపారమైన ప్రేమ ఉండేది ఉద్యోగాల్లో ఉన్నారని ఆయన ఉద్యోగాలు అప్పుడే ఆయన ఉద్యోగాలు ఉన్నప్పుడే ఉన్నప్పుడు ఉండి ఆయనకి నేను ఇచ్చి నాకు తెలుసు ఫస్ట్ క్లాయింట్ కు రూపాయల ఖాదీ ఆ రోజులు ఆ విధంగా సాయంత్రం వరకు నేను పంతొమ్మిది రూపాయల ఖాదీ అమ్మితే ఫస్ట్ ప్రైజ్ నాకు ఇవ్వండి ఆ రోజుల్లో స్టేట్స్ లో కాంగ్రెస్ శాఖలు పెట్టుకోకూడదనే నిర్ణయం ఉన్న సంగతి మీకు తెలుసు దానికి ఆంధ్ర మహసభ పెట్టుకున్నాను తద్వారా రాజకీయంగా పనిచేయబట్టాం ఒకనాడు నేను బాగా టూర్ నేను టూర్ లో ఉన్నాను గద్వాల్లో మా ఫాదర్ చదిపా నాకు గెలవదు నేను వాపసు ఇచ్చి పోయినా అనుకోండి అది అయిపోయాయి టెన్త్ డే టెన్త్ డే సెర్మనీకి మేము పోవాలి మా దగ్గర ఉన్నది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయితే ఆ రోజు బై చాన్స్ పేరల్ కాంగ్రెస్ పుట్టక మొత్తం స్టేట్ నుంచి టూ త్రీ థౌజండ్ వర్కస్ వచ్చిన చాలా బాగా ఇప్పటికీ జీవితాలు ఎప్పుడన్నా తెలుసుకుంటే మా నాన్నగారికి మేము కనీసమైన ధర్మంలో కావలసినటువంటి పని కూడా చనిపోయినప్పుడు నాకు ఏర్మాట కానీ మీ విధంగా చెప్పే ఏర్పాటైన డేట్లో కూడా ఆయన దగ్గర ఆ చర్మ మీకు పోలేదనే బాధ నాకు కానీ వీ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్ పోలీస్ యాక్షన్ రాకపోవడం జరిగినప్పుడు కట్టాలి పోలీస్ యాక్షన్ జరిగింది ఆ రోజుల్లోనే నేను జోలు నుంచి వచ్చిన తర్వాత మేము అంటాము చోట రయ్య తల్లి నరసింహరావు గారి అక్కడ మేము కూర్చొని మాట్లాడుతుండంగా గాంధీ గారు చనిపోయిన పురుగు వార్త మాట నుంచి మళ్ళా యాషస్ ముందు తీసుకొచ్చాను ఢిల్లీ నుంచి వరంగల్ హో వరంగల్ లో పెట్టి అక్కడ రూమ్ దాన్ని డెమోస్ట్రేట్ చేసి తర్వాత అక్కడ హైదరాబాద్ నుంచి దీన్ని మెండు అక్కడ మేము సంఘంలో గారు महात्म चिताभस्मा की गौरवाचारातीयोद्यम कल ज्ञापक मिगल वाटर मे प्रकार उदेश राष्ट्र पूर्व गवर्नर डाक्टर मरसेना रेडिगरी रावूरी भरद बाज ग संभाषण भी ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనబై రెండవ సంవత్సరంలో రికార్డు చేయబడింది ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది